రుణా రాజా నా ప్రాణ ప్రియుడాసు అర్పించూనా రుదయార్పానా నా ప్రాణ ప్రియుడాసు రాజా అర్పించునాదయార్పానా రక్షణలాంకారములను అక్షయ మగుని ఆహారమున్ రక్షణ ములను అక్షయ మగునీ ఆహారమున్ రక్ష కూడా నా కొసగి దీక్షా నిన్ను వీక్షించు చుస్తును రక్షకుడా నా కొ దీక్షా నిన్ను వీక్షించు చుస్తు తింటును నా ప్రాణ ప్రియుడా ఏ రాజా అర్పించు నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా రాజా అర్పించును నా హృదయార్పణ నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతస్తులా తోడా నీ ప్రేమను నే వివరిను విమోచ తోడా ీ ప్రేమను నే వివరిును విమోచకం నా ప్రాణ ప్రియుడా ఏసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పించును నా హృదయార్పనా వాగ్దానాములు నాలో నెరవేరేను విమోచించి నా కిచ్చి తీవే విమోి నాకి వే పాడేదము ప్రహర్షిను హుయా పాడేదము ప్రహర్షిను హుయా హల్ నా ప్రాణ ప్రియుడా పును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా ఏ రాజా అర్పించను హృదయర్పణ విరిగి నలిగిన ఆత్మాతోను హృదయ పూర్వాక ఆరాధనా సత్యముగం విరిగి నలిగిన ఆత్మాతోను హృదయా పూర్వాక ఆరాధనా సత్యముగ నా ప్రాణ ప్రియుడా అర్పింతున్నా హృదయార్పణ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లోడ్ బ్రదర్ థ్యాంక్ యూ ప్రైజ్ లోడన్నా చంద్రశేఖరైన ప్రార్థిస్తాం పరశుద్ధు బ తండ్రి మహోన్నతుడుగు మా దేవ మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ఓ ప్రభు ఇక దీనమంతం మీ యొక్క సాయం చేత నడిపించినందుకు మీకు ఎంతో వదనాన్ని ఈ యొక్క సమయంలో ప్రభు మీ యొక్క సన్నిధిలో ప్రభు మేము సమయం గడపలో నాశపడుతుండగా మాతో మాట్లాడండి మా జీవితాలను సరి చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభు ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము కొంతకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాం నైనా ప్రోభా కనీసం ఒక గంటల రికార్డింగ్స్ మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో మందనాలు ప్రోగా వీటన్నిటిని ఎవరు ధ్యానించగలరు ఎవరు వాటిలో నుంచి నేర్చుకోగలరు ఇందులో ధ్యానము కలదు అన్న వాక్యాన్ని మీరు మాకు చూపిస్తూ ఉన్నారు నైనా దీన్ని ధ్యానించేవారు ధన్యులు అన్న వాక్యం చూపిస్తుంది ప్రభా కాబట్టి ధన్యత పొందుకోవాలంటే ప్రయాస పడాలా అన్న విషయాన్ని మరోసారి మాకు జ్ఞాపకం చేసినందుకు మీకెంతో వందనాలు ముఖ్యంగానైనా ప్రకటన గ్రంథంలోని పన్నేడవ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తున్నాం అది ముగింపు దశకు మాకు వచ్చిందినైనా మీరే మాకు సహాయకులు పరుషుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వీటిని గ్రహించేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మా యొక్క ఆత్మీయ నేత్రంలను విప్పమని సమస్త ఘనత మహిమా ప్రభావంలు మీకే చెల్లించుకొని ప్రతి స్థలంలో మీకే మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం మీ రక్షణ ప్రణాళిక ఊపిరవ్వ సంపూర్ణంగా ప్రవ్వ మా జీవితంలో కొనసాగించుకొని లాగా ప్రతి విషయంలో మీకు అంగీకారంగా ఉండలాగిన మా మీ అధికారానికి లోబడి వింటున్న మనందరి జీతంలో ఆశీర్వాదాలు అనుగ్రహించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి అందరికీ ప్రైజ్ అలవాట్ దేవుందే వల్ల మేము ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ కి సురక్షితంగా చేరినాం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి సమస్య లేకుండా పీస్ఫుల్గా కనీసం అనుకుంటు త్రీ ఫ్లైట్స్ అనుకుంటాం వన్ టూ త్రీ త్రీ ఫ్లైట్స్ మారి రావాల్సి వచ్చింది మాకు బట్ ఇక్కడ కూడా ఎటువంటి సమస్య లేకుండా ప్రభు నడిపించండి సురక్షితంగా ఇంతవరకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు ఎటువంటి నిద్ర ప్రాబ్లమ్స్ లేవు ఇది ప్రభు వల్ల కలిగిందని నేను నమ్ముతున్నా ముఖ్యంగా మనం ఈరోజు సాయంత్రం అక్కడ అక్కడ సాయంత్రం మాకు ఇక్కడ ఉదయం ఇండియాలో ఇప్పుడు నేను అనుకుంటా నైన్ నైన్ ఓ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్లో టెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఉదయం అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక టువెల్ అవర్స్ డిఫరెన్స్ ఆ నిద్రకు అలవాటు ఒక వన్ డే డిఫరెన్స్ వచ్చిండే దాని తర్వాత అలవాటు మాకు సో మనం ఇప్పుడు బబులోన్కి సంబంధించిన విషయాలను కొంతకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాం ఉపమన రీతిగా మతపరమైన జీవితమే బబులోను అన్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రజానికి గం పదిహేడవ అధ్యాయం గురించి ధ్యానిస్తున్నప్పుడు ముఖ్యంగా ఏడు నుంచి పద్నాలుగు వచనాలే మనం కొన్ని నెలల నుంచి ధ్యానిస్తా పది ఏడవ 7 ఏడు నుంచి పద్నాలుగు ఇక్కడ ఒక స్త్రీ గురించి మనకి పరిచయం చేయబడింది ముఖ్యంగా మూడో వశం నుంచి చూస్తే అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తల్లలను పది కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చోండి ఉన్న ఒక స్త్రీని చూచి ఆ స్త్రీ ధూమల రక్త వస్త్రము ధరించుకొని బంగారంతోను రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినది ఏహ్యమైన అంటే బహు అసహ్యమైన కార్యములతోనూ తాను చేచిన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పాటు ఉండెను అంటే ఆ స్త్రీని విశదీకరించినప్పుడు మనం అనేక రికార్డింగ్స్లో చూసినాము ఇవన్నీ చిహ్నాలు కలుస్తే ఒకటే మృగము దాని మీద ఉన్న కూర్చున్న స్త్రీ దాని తలలు తన చేతిలో ఉన్న పాత్రలు ఇవన్నీ ఒకటే వ్యవస్థకి సూచన అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇవన్నీ ఒకటే సూచన అంటే మతపరమైన జీవితము చివరి కాలానికి వచ్చేటప్పటికి ఎట్లా ఉందనేది యోహానుభక్తుడు దానికి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ అరయ్యంలో అతడు ఆ ఆత్మవశుడై అరయ్యకు కొనిపోయినప్పుడు అక్కడ చూస్తున్నాడు అన్నట్టు దేవ అంటే బయటికి భక్తి కానీ దేవుని దూషించే జీవితం అంటే దేవుణ్ణి దూషించడం ఏంటి ఏంటంటే ఆయన నామాన్ని ధరించుకొని ఆయన నామానికి వ్యతిరేకంగా జీవించడం అన్నట్టు పేరు తీసుకుంటారు ఆయన ఆయన వాక్యాన్ని అనుసరించని జీవితం అన్నట్టు ఓ రకమైన జీవితం సరే ఈ ఈ మృగానికి ఏడు తలలు పైగా ప్రకటన గ్రంథంలో చూసిన మృగాలన్నీ ఒకటే మృగం విషయాన్ని నేను గతంలో ఒక రికార్డింగ్స్లో చూపించిన ముఖ్యంగా సముద్రం నుంచి బయటకు వస్తున్న మృగం ఒకటి భూమి నుండి వస్తున్న మృగం ఒకటి రెండు మృగాలు ఒకటే ఎందుకంటే సముద్రం నుంచి వచ్చిన మృగం ఒకటే భూమి మీద నుంచి వస్తున్న మృగం ఒకటే అన్న విషయాన్ని నేను చూపించిన ఎందుకంటే భూమి మీద ఉన్న మురుగము సముద్రం నుంచి వచ్చిన మృగము గుణగణాలు ఒకటే నేను చూపించిన రికార్డింగ్స్ లో ఎందుకంటే వాక్యం అదే రీతిగా అదే రీతిగా ఇక్కడ మనం చూసినప్పుడు ఈ మృగము దానికి ఉన్న ఏడు తలలు సాధారణంగా అయితే ఏ మురుగాన్ని కూడా ఏడు తలలు ఉండవు ఏ జీవికైనా ఒకటే తల ఉంటాయి కానీ ఇక్కడ ఏడు తలాలు ఉన్నాయన్నప్పుడు ఊహించుకోవాలా ఆ తలలు దేనికి సంబంధించినాయి అని దాని గ్రంథం నుంచి మనం ధ్యానించినాం ఆ ప్రతిమకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కొన్ని కాలాలకు సంబంధించినవి కొన్ని రాజ్యాలకు సంబంధించినాయి కొన్ని రాజులకు సంబంధించినాయి పాతవి గతించి కృతాన్ని బంధనకు సమస్తం కృతమైన విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం అయితే ఈ ఏడు తలలు ఏడు రాజ్యాలు అని మనం అర్థం చేసుకొని ఆ ఏడు రాజులకు సంబంధించిన విషయాలు మనం చూసినాం చాలా రికార్డింగ్స్ లో అవి ఏవంటే మనకు తెలుసు ఐగుప్తు మరియు అశురు బబులోను పారసిక గ్రీసు రోమా సామ్రాజ్యం ఇవి ఆరు ఏడవది పర్లక రాజ్యం ఎందుకంటే ఆ రాజుల కాలంలో దేవుడు సర్వోన్నతుడు తన యొక్క రాజ్యాన్ని స్థాపించును అది శాశ్వత కాలం ఉండును ఆ రాజ్యము తక్కిన రాజ్యంలో ఓడగొట్టును లేక వాటి మీద విజయం పొందును అన్న విషయాన్ని మనం చూస్తున్నాం అయితే ఎప్పుడో విజయం పొందేది మనము కనిపెట్టుకోవాల్సింది ఎందుకంటే అది విజయం పొందుకోవాలంటే యుద్ధం చేయాల చాలామంది ఏమనుకుంటారంటే ఏసుపురు వచ్చి మనకి ఇస్తారా ఉద్యో ఆ రాజ్యం అనుకుంటారు కానీ ఆ రాజ్యం కొరకు పోరాడాలా ఎందుకంటే రాజ్యం అనేవాడు తన రాజ్యం కొరకు పోరాడాలా అన్న విషయం మనకు తెలుసు కానీ మతపరమైన జీవితము ఎప్పుడో మర్చిపోయింది సత్యం ఎందుకంటే ఇది యుద్ధము ఆత్మీయ పోరాటం అని సత్యాన్ని ఎప్పుడో మర్చిపోయింది ప్రవ్వా మాకు సాయం దై చే సాయం దే అని ఏడుస్తూనే ఉంటారు ప్రార్థన చేస్తుంటారు పాసులు ఉంటారు కానీ ఫైటింగ్ చేయాలన్నట్టు యుద్ధం చేయాలి ఎందుకంటే ఇది యుద్ధం కాబట్టి యుద్ధ భూమి కాబట్టి ఆ తక్కిన రాజ్యంలను అంటే ఐగుప్తు అషూరు బబులోను పారసిక గ్రీసు రోమ్ ఈ రాజ్యాల మీద మనం యుద్ధం ప్రకటించాల అవన్నీ ఆత్మీయ స్థితిలో మృగాలు లేక దయ్యాలు లేక ప్రధాన దురాత్మలు అన్న మనకు మనం పోట్లాడుతున్నది శరీరులతో కాదు ప్రధానులతోను అని తెలుసు మనకి అంధకార సంబంధులకు లోకనాథులతోను అవి మనం చూసినాం అవి గుంపులు కాబట్టి ప్రధానులతో పోరాడాలంటే నీ సేవాపరిచర్య లెవెల్ వేరేగా ఉంటుంది ఉదాహరణకు ఒక పట్టణానికి పోతే ఆ పట్టణానికి ఒక ప్రధాని ఉంటాడని మనకు తెలుసు ఆత్మీయ ప్రపంచం అది లోకం అంటేనే రకరకాలప్పుడు ఉదాహరణకి భూలోకం అంటే భూలోకంలో ఎన్ని దేశాలు ఉన్నాయి హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ నైంటీ ఫోర్ దేశాలు ఉన్నాయి ఒక్కొక్క దేశము ఒక్కొక్క ప్రపంచం లాగా కనిపిస్తుంటుంది మనకు రీతిగా చూస్తే భూలోకం అంటే భూలోకం అంటేనే ఐదు ఖండాలు ఒక్కొక్క ఖండంలో కొన్ని దేశాలు మొత్తం కలిస్తే దగ్గర దగ్గర రెండు దేశాలు విశాలమైంది కదా అదే రీతిగా భూర్లోకంలోనే రెండు దేశాలు ఉన్నాయంటే ఊహించుకోండి ఆకాశము మహాకాశము దాని అందున్న ఆకాశము ఎన్ని మూడు ఆకాశాలు ఒక్కొక్క ఆశంలో ఎన్నిలో ఎన్ని దేశాలు ఉంటాయి ఊహించుకోండి ఇవన్నీ ఆత్మీయమైన నీ కళ్ళకి కనిపించవు కానీ ఈ సమస్త సృష్టి మీద నీకు అధికారం ఇచ్చిండు అంటే ప్రతి లోకం మీద నీకు అధికారం ఇచ్చిండు ప్రతి లోకంలో రాజ్యం ఎలా ఎందుకంటే నువ్వు ఒకప్పుడు ఆత్మలో అక్కడున్న వాడివి ఈ లోకంలోకి వచ్చి శ్రమలకుండా పోయి పాపం నుంచి విడదల విజయం పొందుతూనే కానీ నీకు నీ స్థానం తిరిగి నీకు ఇవ్వడైనా అందుకే ఆయన అన్నాడు పర్లకు ముందు మీ కొరకు అనేకమైన నివాసములు కలవు లేని ఏడని నేను మీకు చెప్పేదను నేను తిరిగి వచ్చిన అంటే వాటి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మీకు అక్కడ అనుగ్రహిస్తున్నాడు ఆ రాజ్యాలు కాబట్టి ఇవన్నీ ప్రభు మనకి ముందుగానే చిహ్నాపరంగా చెప్పిండు వాటిని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనము రాజ్య పరిపాలన చేయాలి ఈ సృష్టి మీద అందుకు దుష్ట దుష్ట శక్తులకి అది ఇష్టం లేదన్నట్టు మనుషుల మీద ఎందుకు అవి వ్యతిరేకం అంటే మనుషులకి దేవుడు ఆ రాజ్య అధికారం ఇచ్చిడు సమస్త సృష్టిలో ఆ యొక్క ప్రపంచాలలో పర్లోకంలో ఎందుకంటే అవి నిజ స్వరూపాలు కాబట్టి అక్కడ మనం పరిపాలించాల కానీ మనల్ని అక్కడికి పోయకుండా వాడు మభ్యపెట్టింది రెండు సంవత్సరాల నుంచి మోసగిస్తా ఉన్నాడు కానీ ఇది యుగ సమాప్తి చివరి అంచుభాగానికి మనకు వచ్చినాం కాబట్టి ఇవన్నీ మనకు అర్థం కావాల్సిందే నీ పరిపాలన పర్లోకంలో అనేకమైన వాటిని నీకు అధికారమిస్తున్నాడు బల నమ్మకమైన మంచి దాసడా నువ్వు ఇచ్చిన కొద్ది దాంట్లోనే ఎంతో విశ్వాసంగా పనిచేస్తే కాబట్టి ఇది అనేకమైన వాటిని నీకు అధికారమిస్తున్నా అంటాడు కాబట్టి ఎన్నో ప్రపంచాలను పరిపాలించాల నీ పిలుపు దానికి సంబంధించి ఇది అర్థం మతపరమైన జీవితం ఇక్కడే కొట్టుమిట్టాడుతుంది అన్నట్టు శరీరాలతో మనం ఎట్టి పరిస్థితుల్లో శరీరతో కొట్లాడడం ఎందుకంటే మనది ఇది ఆత్మీయమైన ప్రపంచం మనం పోరాడుతున్నది కళ్ళకు కనిపించే దుష్టునితో వాడు కనిపించకుండానే మోసగిస్తున్నాడు అన్నట్టు కానీ ఒక టైం వస్తుంది నువ్వు కళ్ళారా చూస్తావు వాడిని దుష్ట శక్తులని కళ్ళారా అంటే చెప్పగలుగుతున్నాను ఎందుకు అంటే వాటిని చూసినాను కాబట్టి ఎన్నో రకరకాల దుష్ట ఆత్మలని ఎన్నో రకరకాల ప్రధాన దూతలని దయ్యలని నేను చూడగలిగినాను కాబట్టి దేనికి చెప్పగలుగుతున్నాను కాంప్రమైజ్ కాకుండా అయితే కొందరైనా చేయదో స్పెషల్ అనుకోవచ్చు అది ఎవరైనా కావచ్చు అటువంటి స్థితిలో ఎదగాలంటే నీ ప్రార్థన జీవితంలో మార్పులు రావాలా మనం చూస్తున్నాం ఈరోజంతా ఎక్కువ వాక్చాతుర్యం చూపించే సేవ పరిచర్యలు ఎక్కడ చూసిన ప్రపంచంలో ఒక గంట గంట సేపు వాళ్ళ వాళ్ళ భాష వాళ్ళ ప్రావీణ్యత చూపించడం వారికి ఎంత తెలివి చూపించడం అంటే పుస్తకాలను బాగా చదివి చదివి అవన్నీ చూపించడం నేర్చుకున్నారు కానీ శక్తిని చూపించలేకపోయినా చర్చలో అవి జరుగుతున్న ప్రపంచం ఆరాధన గంభీరంగా ఉంటుంది వాక్య పరిచయం గంభీరంగా ఉంటుంది కానీ శక్తిగా అనిపించదు అందుకే దుష్టుడు కూడా చేసుకోండి ఎంతసేపడినా మీరు ఆరాధన చేసుకోండి ఎంతసేపడి మీరు ప్రార్థన అని విడిచిపెట్టేసిండు అన్నట్టు కాబట్టి ఈ సత్యం తెలుసుకున్న మనము యుద్ధం చేయడం నేర్చుకోవాల ఆకాశంలో ఆకాశ సమూహములతో మనం యుద్ధం చేయడం నేర్చుకోవాలి ఈ ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తుంది అసత్యం ఎందుకంటే ఇప్పుడు చూడండి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయంలో ముఖ్యంగా ఆ స్త్రీ ఏదీతే ఉందన్న విషయాన్ని మనం చూస్తున్నాం నాలుగవ వచనంలో ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము వస్త్రము ధరించుకొని కాబట్టి మతపరమైన జీవితంలో ఈ రెండు వస్త్రాలు బహు గాంభీరంగా కనిపిస్తున్నాయి చూడడానికి స్త్రీనే కాని అంటే స్త్రీ అంటే మాకు తెలుసు ఉపమాన్ రీతిగా మతపం మతపరమైన జీవితంలో క్రైస్తవత్వం అని కూడా చెప్పచ్చు డైరెక్ట్గా అయితే ఆమె ధరించుకున్న రెండు ఆమె ధరించుకున్న వస్త్రాలు రెండు రకాల రంగులు ఉన్నాయి అంటే సగము ధూమ్ర రంగు సగము రక్తవర్ణం ఇందాక ఏదో చూస్తానండి గూగుల్లో ఈ రంగులు ఎట్లుంటాయి కలిసి అని అయితే రక్తవర్ణం అంటే రక్తము పల్చగైనప్పుడు కనిపించే రంగు అయితే రక్తము చిక్కగా ఉంటే కనిపించేదే ధూమ్రం అన్నట్టు ఇంగ్లీష్లో ఏముందంటే ధూమ్రం అంటే స్కార్లెట్ అని పల్చగున్న రక్తాన్ని ఏమో క్రిమ్సన్ అని ఉంది అంటే అది ఎంత ఉంటుందంటే ఒక రకమైన పర్పుల్ రెడ్ బ్రౌన్ కలిస్తే ఉంటుంది అన్నట్టు తిక్కగుండే కానీ పల్చగున్నప్పుడు అది బహు ఎరుపుగా రెడ్ కలర్ అన్నట్టు అయితే వాటికి సాదృశ్యంగా నేను గతాలు చూపించిన ధూమ్రము లేక పర్పుల్ అనే కలరు ఓ రీతిగా చెప్పాలంటే పర్పుల్ రెడ్ మిక్సప్ అవుతాయి దాన్ని అది సృష్టికర్తగా మన తండ్రికి సాదృశ్యం ఎందుకంటే ఆ రంగులలో ప్రథమ రంగు ధూమ్రం లేక పర్పుల్ అంటాం దాన్ని తర్వాత చివరి రంగు ఎరుపు కాబట్టి ఎరుపు ఏసు ప్రభుగి సాదృశ్యం అని నేను చూపించిన మీ గతంలో ధూమము తండ్రికి సాదృశ్యం అయితే ఎరుపు మన ప్రభుగి సాదృశ్యం ఈ సృష్టి ఆరంభం ఎందుకంటే సృష్టికర్త కాబట్టి పర్పుల్ రంగు సృష్టిలో మొదటిది లేక రంగులలో మొదటిది కాబట్టి విబ్్యార్ అంటాం సైన్స్లో విబ్యార్ అంటే వి అంటే వైలెట్ లాస్ట్ వచ్చి ఆరు రెడ్ అన్నట్టు కాబట్టి వైలెట్ రంగు సృష్టికర్తకి సాదృశ్యం అయితే మనల్ని సృష్టించింది కాబట్టి మనం తండ్రి అని అతన్ని సంబోధిస్తాం ప్రార్థిస్తూ ఉంటాం అయితే పాప బూరితమైన జీవితం నుంచి మనకు విడలగల్పించిండు కాబట్టి అతను ఏరు అంటే తన రక్తాన్ని కార్చిండు కాబట్టి ఎరుపుకి సాదృశ్యంగా ఉంది అంటే ఈమె ఈ స్త్రీ సృష్టికర్తతో ఆరంభమై గొరకుల రక్తంలో కడగబడ్డ జీవితమైన కానీ ఆమె చివరి దశ వచ్చేటప్పటికీ బహు అసహ్యమైన జీవితంలో జీవిస్తుంది అని చూపించిండేవు అయితే కొన్ని వాక్యాలు నేను ఇంతకుముందు చూపించలేదు కానీ ఇప్పుడు కొన్ని చూపిస్తే నేను కొన్ని వాక్యాలలో ఏముందంటే ఈ ఎరుపు మరియు ఈ ధూమ్రం రెండు రంగులకు సంబంధించిన విషయాలు తీసినప్పుడు ఎరుపు అనేది ఓ రీతిగా పాపానికి సాదృశ్యం అని కూడా మనం చూస్తాం అదే రీతిగా ఆ యొక్క రంగు కూడా దీనికి సంబంధించింది అనేది మనం గతంలో ఒక వాక్యం చేసినాం నాహోము గ్రంథంలో రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలలో నాహోము గ్రంథము రెండవ అధ్యాయము మూడు నాలుగు ఎవరైనా ఉంటే చదువు వచ్చి కూడా అవకాశం ఉంటాయి మీకు నా గ్రంథము రెండవ అధ్యాయము మూడు పదమూడో చిన్న ప్రవర్తనకు సంబంధించిన బోధలో మనం ఇవన్నీ రికార్డింగ్స్ చేసినాం నా హోమ గ్రంథంలోనిది నా చాలా చూసినాం మనం రెండవ అధ్యాయము మూడో వచనం నుంచి ఆయన బలాయను పరాక్రమశాలలు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు చాలా అయితే ఇక్కడ అది మనం ఆ నాహం రికార్డింగ్స్ లో వీటికి సంబంధించిన విషయాలు చూసినాం దీర్ఘంగా చాలా కాలమైంది కాబట్టి తిరిగి మళ్ళా గ్యాప్ కనుక వస్తున్నాయి ఇవన్నీ మీకు తర్వాత అవకాశం ఉంటే నాహో గ్రంథం లోని రికార్డింగ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి పెన్ లో లేక మొబైల్ ఫోన్స్ లో వినండి అక్కడ కనెక్షన్స్ మనకు దొరుకుతాయి అన్నట్టు అయితే ఆయన పరాక్రమశారులు ఎట్లున్నారంట ఏర్పుతూనే ఉన్నారంట తర్వాత తన బలాఢ్యులు మరోసారి చదువు బ్రదర్ ఎరుపాయలు చూడండి రెండు రకాల మనుషుల గురించి మాట్లాడుతున్నాడు కదా అక్కడ వారి జీవన విధానం ఏ రీతిగా ఉందని చూపిస్తూ దేవుడు మనకి అయితే ఇక్కడ రెండు గుంపులకు సంబంధించిన విషయాలు ఈ రెండు గుంపులు దేనికి సంబంధించి మనకు తెలుసు మొదటి రెండు గుంపులు ఏందనేది చర్చిలో మతపరమైన జీవితంలో సర్పములు తేళ్ళని మూడో గుంపు గొప్ప జన సమూహం ఇవి ఎప్పుడు లోపల కలిసి ఉంటాయి అందుకే ఇప్పుడు బాగార్థమవుతుంది ఎరుపు మరియు రక్తవర్ణము రెండు ఇంగ్లీష్ బైబుల్ అట్లా ఇంగ్లీష్ బైబుల్లో వేరేగా ఉంది బ్రదర్ ఇంతకు నువ్వు చదివినట్లు నేను చదువుతాను ద షీల్డ్ ఆఫ్ హిస్ మైటీ మెన్ ఈజ్ మేడ్ రెడ్ ద వ్యాలియంట్ మెన్ ఆర్ ఇన్ స్కార్లెట్ అనిది కాబట్టి స్కార్లెట్ రెడ్ రెండు రంగులు ఇక్కడ Mighty men is made red. The valiant men are in scarlet. So, these two gumpals are made in the first place of the Therese. Mighty means very powerful. Valiant means sure. Sure is a powerful gump. First, the Therese. So, if any gumpals are made in the first place, they are made in the first place of the Therese. ఇదొకటే మనకి గ్రూప్ల కష్టము ఏది సర్పంలో ఏది తేళ్లు అనేది మీరు అర్థం చేసుకోవాలంటే ఆ డిక్షనరీ మీనింగ్ చూసినప్పుడే అర్థమవుతుంది మీకు మైటీకి వ్యాలియంట్కి తేడా అయింది పరాక్రమశారులు ఎవరు బలవంతులు ఎవరు తెలుగులో ఆ అర్థం చేసుకోవాలి మనం కాబట్టి ఎవరు మైటీ మెన్ ఎవరు వ్యాలియంట్ మెన్ అన్నప్పుడే ఆ ఎరుపుతనము మైటీమెన్ అని స్కార్లెట్ అనేది లేక ధూమరం అనేది వ్యాలియంట్ మెన్ అని పరాక్రమ గల గలవారని కాబట్టి ద షీల్డ్ ఆఫ్ హిస్ మైటీ మెన్ అని ఉంది అక్కడ ఆయన ప్రవచనం కాబట్టి ద షీల్డ్ ఆఫ్ హిస్ అన్నప్పుడు చూడండి ఉప రీతిగా మతపరమైన జీవితం ఏ రీతిగా ఉందంటే బలవంతులు పరాక్రమశారులు రెండు రంగులు రెండు గుంపులు రెండు రంగులు కాబట్టి మతపరమైన జీవితము ఆయన యొక్క షీల్డ్కి సాదృశంగా ఉన్నప్పుడు అవి ఎట్లా తయారైన చివరికి అనేది మనకి ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఏ రీతిగా ఉందంటే ఎరుపు మరియు ధూమ్రం వారి పాపపు జీవితము ఆ రీతిగా తయారైందని ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది దానికి సంబంధించిన వచనాలు ఉన్నాయి తర్వాత నహో రెండవ అధ్యయము మూడవ వచనం ఆయన బలాడీల డాళ్ళు ఎరుపాయను పరాక్రమశాలు రక్త వర్ణపు వస్త్రములు ధరించుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ప్రటన్ గ్రంథం ఏడవ దెంక్ వచ్చేటప్పటికీ ఈ స్త్రీ తూముల రక్తవర్ణులు గల వస్త్రములు ధరించుకుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మతపరమైన జీవితానికి సాదృశ్యం మతపరమైన జీవితంలో ఈ రెండు గుంపులు ఉన్నాయి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒకరు బలాఢ్యులు పరాక్రమశారులు తెలిసి మనకి బలాత్కారం చేసేవాళ్ళు కాబట్టి సర్పంలోకి సాదృశ్యం పరాక్రమశారులు అంటే దోచుకుండేవాళ్ళు అన్నట్టు కాబట్టి రెండు గుంపులు దరించిన స్త్రీ అన్నట్టు అంటే ఈ స్త్రీ ఈ మతప్రమైన రెండు గుంపులు అక్కడ ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది తర్వాత అక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున అని కాబట్టి ఆయన సైన్యము వ్యూహం అంటే ప్లాన్ కదా వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్ని వలె మెరుచున్నవి ఆడుచున్నవి వీధులలో రథములు మిక్కిలు తొందరగా పోవుచున్నవి రాజమార్గంలో రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి అవి దివిటిల వలె కనబడుచున్నవి మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి ఒకటి నాహోము ప్రవచనంలో ఇక్కడ మనం చూస్తున్నాము ప్రకృతి సహజంగా చూస్తే ఈ నవీన కాలం లేక ఈ కాలానికి సంబంధించినవి రథాలు అంత స్పీడ్గా పోవు వాటి లైట్స్ అంత వాటి మెరుపులు అంతగా స్పీడ్గా పరిగెత్తవు కాబట్టి నాహము ఎన్ని వేల సంవత్సరాల క్రితం చూస్తాను చూడండి రెండు వేల దగ్గర దగ్గర నాలుగు వందల తర్వాత ఏం జరగబోతుందో చూడగలిగింది ఆయన దర్శనంలో ఈరోజు ఈ యొక్క లోకము ఏ ప్రకృతి సహజమైన ప్రవచనం అది కానీ మనకు తెలుసు పాతవి గత సంవత్సరం క్రొత్తమైనవి కాబట్టి వీటిని నువ్వు బాగా చేసుకోవాలంటే ఇవి రథములు దేనికి సంబంధించినాయి జగ్ర మనం చూసిన గతంలో ఈ రథములన్నీ ఈ రథలలో ఈ యొక్క గుంపులన్నీ చిక్కబడ్డాయని రథాలు వాటిని తోలుకొని పోతున్నాయి అన్నట్టు అంటే వీళ్ళందరినీ వాళ్ళు బలా బలంగా వ్యూహపరిచి వారందరినీ పట్టుకొని పోతున్నారు ఎక్కడ పడిపోతున్నారు అదొక బోస్రాలో ఉన్న వాక్యాన్ని ఎంతమంది జ్ఞాపకం ఉంది బోస్రాలో గొప్ప వధ అంటే గొర్రెలు అన్ని అక్కడ వధింపబడతాయి అన్న విషయాన్ని జ్ఞాపకంలో ఒకసారి చూపించిన గతంలో కాబట్టి ఇవన్నీ ఆ రథంలో పట్టబడి కొన్నిసార్లు మనం చూస్తూ సిటీలో కూడా ఆ లారీలలో గొర్రెలను అన్నిటినీసుకొని పోతూ ఉంటారు ఎందుకు వాటన్నిటిని వధించడానికి అట్లా యుగ సమాప్తికి వచ్చేటప్పటికీ ఈ రెండు గుంపులు బరకారులు పరాక్రమశారులు వీళ్ళిద్దరూ ఆ గుంపులని ఆ రథాలలో వేసుకొని ఎంతో స్పీడ్గా పోతున్నాయి అవి జీవిత సమాప్తి కష్టపడికి అట్లా తయారవుతుంది ప్రపంచమంతటా జరిగేది అన్నట్టు ఇది ప్రకృతి సహజంగా కానీ ఆత్మను గ్రహించాల్సింది ఏంటంటే మతపరమైన జీవితం ఏ రీతిగా బలాత్కారుల చేతుల్లో పట్టబడింది అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అన్నట్టు అయితే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పడుతూ పరిగెత్తున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అక్కడ వాక్యం చూడండి నాలుగో వచనం నుంచి ఐదవ వచనం నుంచి వీధులలో రథములు మిక్కిలు తొండగా పోచినవి రాజు తన పరాక్రమ శాలులను జ్ఞాపకం చేసుకుండగా వారు నడుచుచూ పో పడిపోదురు ప్రాకరంకు పరిగెత్తి వచ్చి రాను సిద్ధపరచుదురు నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి నగరు పడిపోచున్నది ఏ నగరమో చూడండి పట్టణము కూలిపోతున్నది నిర్ణయమైన నిర్ణయమైంది అది దిగ దిగంబరమై కొనిపోబడుచున్నది ఈ స్త్రీ చివరి కట్టనే తరెద్దని చూపిస్తాం అదే పదిహేడవ అధ్యయంలో గుఫలు మూలుగున్నట్లు దాని దాసిలు రొమ్ము కొట్టుకొనిచు మూలుగుచున్నారు ఎందుకంటే త్వరగా నశించిపోబోతుంది కట్టబడినప్పటి నుండి నినివే పట్నము నీటి కొలను ఉండెను దాని జనులు పారిపోచున్నారు నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచిఓడపడను లేడు వెండి కొల్లపెట్టుడి బంగారము కొల్లపెట్టుడి అది సకల విధములైన విచిత్రం లఘు ఉపకరణలతో అవి లెక్క లేని లేనివై ఉన్నవి కాబట్టి ఈ యొక్క నాహము గ్రంథాలు మనం చూసినాం పదకొండవ వర్షం వరకు ముగిస్తే అయిపోతుంది సింహముల గుహ ఏమాయను సింహపు పిల్లల మేత స్థలము ఏమాయను యువర్ను బెదిరింపకుండా సింహంను ఆడు సింహంను సింహపు పిల్లలను తిరుగులాడు స్థలము ఏమాయను తన పిల్లలకు కావలసినదంతా చీల్చి వేయిచ్చు ఆడు సింహములను కావలసినంత గొంతుగా నొక్కి పట్టుచు తన గుహలను ఎరతోను తన నివాస స్థలములను వేటాడి పట్టిన ఎరతోను నింపిన సింహం ఏమాయను కాబట్టి మతపరమైన జీవితం అరీతి ఉండాల్సింది కానీ అవన్నీ ఏమైపోతున్నాయి బలాత్కారులు ఏమి కాబోతున్నారు అందరూ అన్న విషయాన్ని జ్ఞాపం మనకు తెలుసు నాహోమ గ్రంథం అంతా అశూరికి సంబంధించిన బోధాన్ని ప్రకృతి సహజంగా ఎందుకంటే యోనా గ్రంథం తర్వాత మనం చూసినాం ఈ అధ్యాయలు యోనా గ్రంథంలో యోనా ప్రవచనము అశురు నశించిపోకుండడం నేనుమే నశించుకోకపోవడం ఎందుకంటే దేవుని శాంతత అది దేవుని ప్రజలే అనేసి నా ప్రజలు వాళ్ళు అంటాడు అన్నిలైనా కానీ అయితే వంద సంవత్సరాల తర్వాత అశూరి నశించిపోవడం యోనా కాలం తర్వాత అది నా హమ అయితే ఇందాక మనం చూసినాము ఏడు ఈ రాజ్యాలు ఏడు రాజ్యాలని మనకు తెలుసు బబులోన్ ఎక్కడి నుంచి చూస్తాం ఐగుప్తు అషూరు నుంచి మనం చూస్తాం వాటిని ఐగుప్తు అషూరు బబులోను పర్షియా గ్రీసు రోము వాళ్ళొక రాజ్యం కాబట్టి అషూరుకి సంబంధించింది అయితే విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ రాజ్యాలన్నీ ఉన్నాయా అంటే ఒకప్పుడు కానీ ఇప్పుడు లేవు అవి కానీ అవి ఆత్మలు ఉన్నాయి అదే వచనం అన్నట్టు అదే వాక్యం మన జ్ఞాపకం చేపడుతుంది ఒకప్పుడు ఇవి ప్రకృతి సహజంగా ఉండే ఇప్పుడు అవి ప్రకృతి సజంగా లేవు కానీ ఇప్పుడు అవి ఆత్మలో ఉండేవి అదే వాక్యాన్ని మీరు మీకు చూపిస్తారు అది స్పెషల్ అదే కాబట్టి ఇక్కడ ఏషా గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ఏషా గ్రంథము యాభై అధ్యాయము ఎనిమిదో వచ్చినం ఏషయా గ్రంథము యాభై అధ్యాయం ఏషయా గ్రంథము యాభై అధ్యాయము ఎనిమిదో వచ్చినం చూడండి ఇంతకుముందు చూసిన వాక్యాలు ఇవి లాంగ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్కి తాను చేస్తున్న వాక్యాలి వస్త్రమును కొరికి చిమ్మట వారిని కొరికి వేయను కాబట్టి ఇక్కడ చిమ్మట గురించి మాట్లాడుతున్నాడు తర్వాత బొద్ధిక గొర్రె బొచ్చును కొరికి వారిని కొరికి అయితే నా నీతి నిత్యం నిలుచును నా రక్షణ తరతరములు ఉండును కాబట్టి ఇక్కడ వస్త్రం గురించి మాట్లాడుతు వస్త్రము కొరికి చిమ్మట వారిని వారిని కొరికి అంటే ఎవరి వస్త్రాన్ని కొరికి వేస్తుంది ఎవరా వస్త్రం వస్త్రం వారు వీళ్ళు ప్రభు వస్త్రాన్ని ధరించుకున్న వాళ్ళు కానీ అసహ్యంగా జీవించిన వాళ్ళు ధూమ్రె వర్ణ రక్తం వస్త్రంలో ధరించుకున్నవారు అయినా కానీ వారి వస్త్రాలని కొరికి దేవుడు చిమట అని పంపిస్తున్నాడు తర్వాత బుద్ధింక గౌరబొచ్చుని వారిని కొరికి వేయను బుద్ధింక కొరుకు కాబట్టి ఇవి నిజమైన బుద్ధింకలు కావు నిజమైన చిమట కాదు కాబట్టి ఆత్మీయ స్థితులు చూడాల మనము బుద్ధి ఈ యొక్క చిమ్మట అంటే ఇంగ్లీష్లో మాత్ అంటాము తర్వాత బుద్దింకని మటుకు వమ్ అని ఇక్కడ అసలు తెలుగులో ఇంగ్లీష్కి చాలా తేడా ఉంది మాత్ అంటే చిమ్మట అని ఉంది కానీ అసలు కాదు ఇంగ్లీష్ వాక్ మాత్ ప్రకారంగా వమ్ అంటే కూడా బుద్ధింక కాదు కానీ ఇంగ్లీష్లో వేరేగా ఉన్నాయి పదాలు ఈ తర్జుమాలను ఎక్కడా పోయినాయి <speaking in English> For the moth shall eat them up like garment and the worm shall eat them like wool. But my righteousness shall be forever and my salvation from generation to generation. So, what I want to say is that I have to say that I have to say that I have to say that. So, if you have to say that, I have to say that. చిమ్మట అంటే అది వస్త్రాన్ని తినివేసేది అంటే నీ నీతి వస్త్రాలన్నీ తొలగించేడు అన్నట్టు అది కాబట్టి సర్పానికి సాదృశ్యం అదే రీతిగా వమ్ అంటే అవి పురుగులు అన్నట్టు అంటే తేళ్లలాగా అవి నీ యొక్క తెలుగులో చూస్తున్నా నేను ఎనిమిదో వచనంలో గోరే బొచ్చు ఇంగ్లీష్లో ఊళ్ళు అనుంది బుద్దింక గొరెబొచ్చును కొరికి పోయినట్లు వారిని కొరికి వేయను కాబట్టి ఇంగ్లీష్ లో చూసినట్లు మనము వమ్ షాల్ ఈట్ దెమ్ లైక్ ఊల్ గొరెబొచ్చుని తినివేసినట్లు బుద్దింక తినివేను అని తెలుగులో అయితే ఈ వర్మ్స్ లేక బుద్దింక అంటే తేలక సాదృశ్యం అది గురబొచ్చును తినివేసినట్లు వారిని తినివేయను అంటే వారు గొరెబొచ్చిన లాగా తెల్లగానే కనిపిస్తుంది బొచ్చు కానీ వారి హృదయాలు తెలుపు కాబట్టి వారి వస్త్రాలని ఎరుపు కొని అనుకుంటున్నారు కానీ అవి పాపంతో నిండిన ఎరుపు అన్నట్టు గొరుపుల రక్తంలో కడగబడ్డ ఎరుపు కాదది ఒకప్పుడు కడిగిన వారే కానీ ఇప్పుడు మటుకు వారి పాపంలో ఎర్రనివి అయినవి అంటడం భారీతిగా జీవిస్తున్నారు కాబట్టి కానీ అతను ఏమంటుందంటే ఒక అవకాశం వారికి నా నీతి ఎప్పటికీ ఉంటుంది శాశ్వత కాలమైన నా నీతి నా రక్షణ కూడా చూడండి నా నీతి నిత్యం నిలుచును నా రక్షణ తరతరంలుండును అయినను అనుంది ఇంగ్లీష్లా అయినను తెలుగులో కూడా బట్ అనుంది అవి ఆ రెండు గుంపులు వీరిని తినివేయను వారిని దోచుకును అయినను నా నీతి నిత్యం నిలుచును నా రక్షణ తరతరంలుండును ఎప్పుడు అవి ఉన్నాయి ఎదుటగా సిద్ధంగానే ఉన్నాయి స్వీకరించే వాడికి అవకాశం అన్నట్టు దాన్ని స్వీకరించే స్థితిలో లేరు వాళ్ళు అందుకు నువ్వు నేను పోయి వాళ్ళకి చూపించాలా నువ్వు జీవన విధానం ఎట్లుందని అందుకే మార్కుసు వార్తలు మనం గతంలో ఎన్నిసార్లు చూస్తూ ఉన్నాం మార్కుసు వార్త చూడండి ఒకసారి తొమ్మిదవ అధ్యాయం మనకు తెలుసు దాన్ని ఏ రీతిగా వాడుకుంటాం నరకానికి సంబంధించిన బోధ అది మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చంలో నరకానికి సంబంధించిన బోధ నీ చెయ్యి నిన్న అభ్యంతరపరచడల్లా దాన్ని నరికివేయము నీవు రెండు చేతులు కలిగి నరకంలోనికి ఆరని అగ్నిలోనికి పోవట అంగ హీనుడవై జీవన్లో ప్రవహించడం మేలు కానీ ఇంగ్లీష్ వచ్చడానికి వచ్చేటప్పటికీ ఎంతో డిఫరెన్స్ అండి అసలు మనకు తెలుసు అగ్ని ఆరదు పురుగు చావుదు అన్న వాక్యం కానీ ఇక్కడ ఎక్కడుందని మార్కు సువార్త తొమ్మిది పద్ నలభై నాలుగులో ఎవరైనా చూడగలరా మార్కు సువార్త తొమ్మిది నలభై లేదు అది ఇంగ్లీష్లో మట్టుకుంది నలభై ఎనిమిదికి వచ్చింది వాక్యం చూడండి నలభై ఎనిమిది ఉందా నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు మనం ఎన్నికల్లో ఈ వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాము నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదని కానీ నలభై ఎనిమిదిలో బహుతేటగా రాయబడింది ప్రతి వానికి అదొక వాణి పురుగు అనుంది వారి పురుగు చావదు వారి అగ్ని ఆరదు కాబట్టి పురుగు అగ్ని ఆ యొక్క ఒక జీవులకు సాదృశ్యం ఒక గుంపులకు సాదృశ్యం అని జ్ఞాపకం చేయబడుతుంది ఇక్కడ నరకమ్మున వారి పురుగు చావదు అగ్ని ఆరదు కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది పురుగు దేనికి సంబంధించింది అగ్ని దేనికి సంబంధించింది పురుగు అంటే చూడండి రోల్స్ ఎట్లా రివర్స్ అవుతుంటాయి అనేది అగ్ని అంటే మనకు తెలుసు ఎప్పటికైనా తేళ్ళు పురుగు అంటే ఎప్పటికైనా ఇక్కడికి ఈ రీ ఈ వాక్యాన్ని చూస్తే పుడుగు అన్నప్పుడు అది సర్పంలోకి సాదృష్టం కాబట్టి ఇవి రెండు గుంపులు ఎప్పటికి వెంటాడుతూ ఉంటాయని అది కాబట్టి ఓమ్ లేక పుడుగు మాత్ అంటే చిమ్మట ఓమ్ అంటేనేమో జేమ్స్ టాంగ్స్లో ఫైవ్ ఫైవ్ ఎయిట్ జీరో ఫైవ్ కాబట్టి మాత్ అంటే ఇంగ్లీష్ ఇక్కడ ఏమనుందంటే ఎగిరేది బహు చురుకుగా ఎగిరేడుది అని 5483 అక్కడ ఫైవ్ సంతోషంగా ఎగిరేది అనక్కడ కాబట్టి వీళ్ళు దోచుకుండే వాళ్ళు బహుమణలు పంచుకుంటే చూసిన మనం గతంలో ఇప్పుడు గొప్ప జనం యొక్క ఆశలన్నిటి పంచుకుని ఆనందించే వీళ్ళు తర్వాత ఈ యొక్క ఫ్లై ఒక గుర్రంతో పోల్చబడింది ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ యాజ్ లీపింగ్ ఆల్సో ఎస్ వ్యాలో అంటే మింగివేసరిది పక్షులు వారి యొక్క శరీరములను మాంసంలో మింగివేయనని మనం చూసినాం వాక్యంగతంలో తర్వాత క్రెయిన్ అంటే కొంగ అని కూడా ఉంది అంటే మనకు తెలుసు క్రేన్ అంటే అపవిత్రమైన పక్షి అని అపవిత్రమైన పక్షులకి అది ఉనికిపోవటాన్ని కూడా మనం చూసినాం ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో తర్వాత ఏ డ్రైవర్ ఇన్ అారియట్ అంటే ఒక రథాన్ని నడిపించేవాడు రథసారధి అంటే తేళ్ళ పాముకి సాదృశ్యం కదా రథము అంటేనేమో దాని కాళ్ళు అవేమో తేళ్ళకి సాదృశ్యం అయితే దాన్ని నడిపించేవాడు సర్పమని తెలుసు మనకి అయితే ఇవన్నీ కలెక్టివ్ గా ఉన్నాయి అంటే కలిసి నడుస్తున్నాయి అన్న విషయాన్ని చెప్తుంది వాక్యం మొదటి రెండు గుంపులు మూడు గుంపు మీద పడి ఏ రీతిగా జీవిస్తే ఇక్కడ జ్ఞాపం చేయబడుతుంది తర్వాత సిక్స్టీ ఫైవ్ ఏముందంటే టు సెపరేట్ లిటరలీ టు డిస్పర్స్ ఆర్ ఫిగరేటివిటీ స్పేస్ బై ఆల్సో బై ఇంప్లికేషన్ టు ఓన్డ్ వీళ్ళు గాయపరుస్తారు ఈ రెండు గుంపులు కలిసి గొప్ప జన సమూహాన్ని గాయపరుస్తారు తర్వాత స్కాటర్ అంటే వారిని ప్రపంచమంతాట చెదరగొడతారు దాని స్టింగ్ అంటే కాటు అంటే తేళ్లకు ఈ తేళ్లు సర్పాలు కలిసి రెండు స్నేహితులు కాబట్టి రెండు ఒకటే సహవాసం కాబట్టి రెండు పవర్ఫుల్ గుంపులు చర్చలో కాబట్టి ఉపజనం మీద పడి దోచుకుంటా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది ఇక్కడికి నేను కొంత వాక్యాన్ని క్లోజ్ చేయకముందు ప్రటన గంధం పదిహేడవ అధ్యాయము తొమ్మిది పదకొండు వర్షాలలో కొత్త టాపిక్ ఇది నేను అనుకుంటా వచ్చే సండే క్లోజ్ అయిపోతుంది ప్రటన గంధం పదిహేడో వచ్చే సండే సండే క్లోజ్ చేసేసుకోవచ్చు మనము దానికి ముందు తొమ్మిదవ వచనము సార్ చూద్దాం ప్రటన గంధము పదిహేడవ వచనం అయితే ఎనిమిది చూస్తే అక్కడ నీవు చూచుచున్న ఆ మృగము ఒకప్పుడు ఉండేను కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలం నుండి పైకి వచ్చటకు నా అంటే ఒకప్పుడు ఉండే ఇప్పుడు లేదు కానీ మళ్ళీ అది అగాధ పైకి వచ్చిందంటే అది ఆల్రెడీ ఉందంటే కదా ఒకప్పుడు ఉండే అంటే కళ్ళకి కనిపించేది ఇప్పుడు కళ్ళ కనిపించేది కాదు అయితే అగాధ అంటే అది ఆత్మీయంగా ఉంది ఒకప్పుడు ప్రకృతి సహజంగా ఉండే ఈ దేశాలన్నీ ఇప్పుడు ఆత్మీయంగా ఉన్నాయి ఇప్పుడు ప్రకృతి సహజంగా లేవు కానీ ఆత్మలో ఉన్నాయి ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించినాయి ఈరోజు గడగడలాడిస్తారు అవి అవన్నీ ఓడిపోయినాయి అవన్నీ సామాన్యంగా అయిపోయినాయి కానీ అవి ఆత్మలో ఇంకా ఉన్నాయి అవి బైక్ ప్రతి దేశము ఈరోజు ప్రతి దేశం ఒకప్పుడు పరిపాలించిన దేశాలు అందుకే మనకు తెలుసు ఉప్మా రీతిగా అది సోదమా అనయో అని చెప్తారు దేవుడు ప్రకటన గ్రంథంలో అంటే ఐగుప్తు ఇప్పుడు ఉంది అది ఆత్మలో అది బాని సాదృశ్యం లేక ఐ గుంపుతు అంటే తేళ్లకు సాదృశ్యం అనే తెలుసు అట్లా ప్రతి దేశములో ఒకనొక స్థితిలో ఏదో ఒక గుంపు బలవంతంగా పరిపాలిస్తుంది అన్నట్టు చూసిన మనం బబ్లోనికి వచ్చేటప్పటికీ తేళ్ల గుంపు బలాత్కారం చంద్రగ్మిషగా పెద్దగుల అగ్నిగుండలు వేయడము ధాన్యాల్ని సింహంలో బోన్లు వేయడం అంటే తేళ్లన్నీ డామినేట్ అన్నట్టు అగ్ని తేళ్లకు సాదృశ్యం సింహాలు తేళ్లకు సాదృశ్యం అవి కూరలు కలిగిన వాడికి కాబట్టి కాబట్టి ప్రతి దశలో అవి మనకి అంటే అక్కడ తేళ్ళు గంభీరంగా పనిచేస్తున్నాయి అన్నట్టు అంటే సర్పాలు లేవంటే ఉన్నాయి సర్పాలు కానీ తేళ్ల పని ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి కాయుగుప్తలు కానీ అశురుకి వచ్చేటప్పటికీ సర్పాల పని ఎక్కువ తర్వాత రోమా సామ్రాజ్యంకి వచ్చేటప్పటికీ మరీ తేళ్ళు మరి భయంకరమైన తేళ్ళు అవి ఎందుకంటే అవి సంపూర్తి పరిపక్వం చెందిన తేళ్ళు అన్నట్టు రోమిలో ఆ యొక్క ఇనుములో ఇనుము కొలిమిలో నుంచి తీసుకొచ్చిన వస్తువులని ఉపకరణలు వాడే వాళ్ళు మనుషులని శిక్షించడానికి మన పొరుగుని ఎంత భయంకరంగా శిక్షించారో మీకు తెలుసు వాళ్ళ కొరడాలకి ఇనుము ముళ్ళు డేడివి శిలువకి వాళ్ళ మనుషులని అంతగా ఇనుము అన్నట్టు అంటే తేళ్లు పరిపక్వం చెందిన దశ రోమ సామ్రాజ్యం అన్నట్టు అయితే ఇవి ఒకప్పుడు ఉండే ఇప్పుడు కానీ అవి మళ్ళా బయటకు వస్తున్నాయి అంటే ఆత్మలో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అంటే మీ మధ్యలోనే ఉన్నాయన్నాడు ఇవన్నీ ఎక్కడ లేవు మీ మధ్యలోనే ఉన్నాయన్నాడు కాబట్టి ఇప్పుడు చూడండి ఆ వాక్యం మనం చూస్తున్నాము పదకొండవ శం చేరి ఏడుగురు రాజులు కదరు దానికి ముందు నీవు చూచి నా మృగం కానీ ఇప్పుడు లేదు అయితే అది అఘాధ జలం నుండి పైకి వచ్చటకు నాశనంకు పూటకు సిద్ధంగా ఉన్నది అంటే ఒకప్పుడు ఇప్పుడు లేదు అయితే అది అగాధ జన్మంలోని పైకి వచ్చేటకును నాశనం పోటకును సిద్ధంగా ఉన్నది అంటే అది ఆల్రెడీ ఉన్నదన్నట్టే కదా ఒకప్పుడు ఉండే ఇప్పుడు లేదు కానీ సిద్ధంగా ఉందంటే కాబట్టి ఎనిమిదవ వచ్చనము బహు జాగ్రత్తగా ధ్యానించాల్సిన వచ్చినం దాన్ని కంటిన్యూ చేస్తాను వచ్చే వారికి కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ మతపరమైన జీవితము కంక్లూడింగ్ దశకు వచ్చింది క్లోజింగ్ దశకు వచ్చింది ఈ వాక్యాలలో మనం అర్థం చేసుకోవాల్సింది అది అది ఒకప్పుడు అంటే ప్రతి దేశం ఉండే అవి ఇప్పుడు లేవు ఐగుప్తుండే అశూరుండే బబులున్ ఉండే దాని తర్వాత పాలసిక దేశం ఉండే దాని తర్వాత గ్రీస్ ఉండే దాని తర్వాత రోమా ఉండే ఇప్పుడు అవి లేవు అయితే వాటి తర్వాత వచ్చిందే పర్లకు రాజ్యము కానీ అది కొంతకాలమే ఉంటుంది అంటాడు ఎందుకు కొంతకాలం ఉంటుంది ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు దాని పని కంప్లీట్ అవుతుంది కాబట్టి పళ్ళకు రాజ్యము కొంతకాలమే షార్ట్ టైమే అందుకే ఆయన రాక బహు సమీపంగా ఉందని ఎందుకంటాం ఇంకా కొంతకాలం అంటాం మళ్ళీ కొంతకాలం అంటే స్టార్ట్ అయ్యి కొంతకాలం అన్నట్టు ఆ కొంతకాలం స్టార్ట్ అయ్యి ముగింపు దశకు వచ్చినామన్నట్టు టైం ఎప్పుడన్నా కానీ బిగినింగ్ టు ఎండ్ ఉంటుంది టైం ప్రవచనాలు అర్థం చేసుకుంటప్పుడు కూడా ప్రవచనం ఆరంభమై ముగింపే దశ అన్నట్టు అదొక ఒక టైం అన్నట్టు ఒక కాలం అన్నట్టు అయితే ఇప్పుడు చూడండి నాశనము కోటకును సిద్ధంగా ఉన్నది భూనివాసలో జగత్ ఉత్పత్తి మొదలుకొని జీవగ్రంథం మందు ఎవరి పేర్లు వ్రాయబడలేదో ఎవరి మొదలుకొని జీవగ్రంథం మందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగం ముండేను కాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చిందన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడురు తొమ్మిదో వర్షం చూడండి ఇప్పుడు ఇందులో జ్ఞానం గలదు జ్ఞానం గల మనసు కనబడను ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైతే చూడండి గతలు చూసినట్లు ఆ ఏడు తలలు ఆస్తి కూర్చున్న ఏడు కొండలు ప్రతి కొండ మతపరమైన జీవితానికి సాదేశం ఎందుకంటే కొండల మీద మందిరాలు కట్టుకుంటేవారు కాబట్టి చూడండి ఇప్పుడు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు ఆశ్చర్యం చూడండి ఒకడున్నాడు ఇంకా ఐదుగురు కూలిపోయినారు కానీ ఒకడున్నాడు కడమవాడు ఇంకాను రాలేదు అంటే కడమవాడు ఇంకా రాలేదు వచ్చినవాడు వాడు అతడు కొంచెం కాలం ఉండవలను ఎవడు ఒకడున్నాడు అన్నాడు కాబట్టి ఆ వచ్చిన వాడు అన్నాడు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమ వాడు ఇంకానూ రాలేదు కడమ లాస్ట్ అది అయితే వచ్చిన అతడు కొంచెం కాలం ఉండవలను కాబట్టి ఇప్పుడు చెప్పండి ఈ ఐదు ఈ ఐదుగురు ఎవరు ఐదుగురు కూలిపోయిన నుండి చూసినట్లు మనం పదవర్షంలో మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమ వాడు ఇంకా రాలేదు వచ్చిన వాడు అతడు కొంచెం కాలం ఉండవలేను ఎట్లా అర్థం చేసుకుంటారు చెప్పండి ఇది అర్థమైతే చివరి దశలో చర్చ్ ఎట్లుందో మీకు లేకపోతే ఎప్పటికి అర్థం కాదు ఇంకా అక్కడికి క్లోజ్ అనేట్టు ఒక చాప్టర్ లైఫ్లో కాబట్టి ఐదుగురు కూలిరి ఎవర ఐదుగురు చెప్పండి ఎవర చెప్పగలరు ఆరు ఇందాక చూసినట్లు మనం ఆరు కదా ఐగుప్తు అషూరు బబులోను పార్షిక గ్రీసు రోమ్ ఆరు ఇందులో ఐదు కూలి పైన ఒకటింకా ఉన్నాడు ఎవరు చెప్పగలరు చాలా ఈజీ మనకి చిన్నపిల్లలు చెప్పగలరు బబులోను ఒకటే ఉండిపోయింది ఎందుకంటే పర్లోక రాజ్యం ఏడవది కాబట్టి పర్లోక రాజ్యం ఏడవది కాబట్టి మొదటి ఆరు రాజ్యాలలో ఐదు కూలిపోయినై ఒకడింకా ఉన్నాడు వాళ్ళలో ఇది వాక్యం చెప్పబడింది ఎప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రకటన గ్రంథం ఈ రాజుల కాలంలో ఆరంభమైంది అది ఇంకా కొంతకాలమే ఉండాలా కాబట్టి ఆరు రాజ్యలలో ఐదు ఆల్రెడీ కూలిపోయినాయి ఒకడి ఉన్నాడు అంటే బబులోని ఇంకా ఉన్నది ఐగుప్తు కూలిపోయింది అషూరు కూలిపోయింది పర్స గ్రీస్ కూలిపోయింది రోమా కూలిపోయింది బహులోని ఇంకా ఉంది ఎందుకు ఉంది ఇప్పుడు చూడండి ఏషియా గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇప్పుడు పర్లోక రాజ్యము కొంత కాలం ఉంటుందని చెప్తుండే అక్కడ ఇందాక చూసినట్లు మనం మొదలసారి చూడండి ఇప్పుడు ఇంకా తే తేట కనిపిస్తుంది మనకు ఆ వాక్యం పదోవచనం మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమవాడు అంటే ఏడవ వాడు ఇంకానూ రాలేదు అంటే రెండు వేల స్టోరీ ఇది కదా పర్లోక రాజ్యము ఇంకా కంప్లీట్గాలే దాని పని ఆయన ఏసు ప్రభు మరణ భూస్తపను ద్వారా ఆరంభం కావాలది ఆరంభమై అది ముగ్గింపు దశ అయితే ఏడుగురు రాజుల కలరు ఐదుగురు కూలిపోయి ఒక్కడు ఉన్నాడు ఆ ఒక్కడు ఎవరు అంటే మనకు తెలుసు బహుతేటగా బబులోనని ఎట్లా గ్యారంటీగా చెప్పగలం అంటే ప్రటాను గంధం పద్దెనిమిదో అధ్యాయంలో అది తిరిగి కూలిపోతుంది ఇప్పుడు చూడండి ప్రటాన గంధము ఇరవై అధ్యాయం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము సారీ ప్రకటన గ్రంథం ఏషయా గ్రంథం సారీ ఏషా గ్రంథము ఎవరైనా చదవచ్చు ఇట్లా ఓపెన్ చేసి చదువు ఎవరైనా చదువు ఇంకా టైమ్స్ ఏవైతే ఏషాయ గ్రంథము ఇరవై అధ్యాయము తొమ్మిదవ వచనం ఇటు గతులుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పాను బబులోను కూలెను కూలిను దాని దేవత విగ్రహములన్నిటినీ ఆయన నేలను పరుగుతున్నాడు ముఖం చెప్పు చూడండి ఇక్కడ పాత నిబంధన కాలంలో ప్రవచనం అది పాత నిబంధన కాల బబులోనూ కూలిపోవాల్సిందే ఎందుకు జతలు జతలుగా వస్తున్నాయి కదా అవి సంబంధించిన చక్ర గ్రంథాలు చూపించిన రికార్డింగ్స్ రౌతులు ఏంది రౌతులు అంటే వాటిని నడిపించేవాళ్ళు కదా గుర్రాలని హార్స్మెన్ అంటే ఇంగ్లీష్ లో జతలు జతలుగా ఉన్నారు వీళ్ళు తర్వాత ఆ గుర్రాలు గుర్రాలు ఏమో సాదృశ్యము రౌతులేమో సర్పలకు సాదృశ్యం నడిపించే వాళ్ళని తేల నడిపించేవాళ్ళు వీళ్ళు అది కూలిపోయిన కూలిపోయిన రెండు సార్లు కూలిపోయినట్టు రెండు గుంపులకు సాదృశ్యం అది ఎందుకు వాటి అవి విగ్రహాలు చేసుకున్నాయి కదా ఎన్నో రకరకాల విగ్రహాలు చేసుకుంది లోకంలో వాటన్నిటిని పడగొట్టిన దేవుడు ముక్కలు ముక్కలుగా చేసిండు వాటిని అయితే ప్రకణ గంధము పద్దెనిమిదవ అధ్యాయకు ప్రటన గంధము పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదవ వచనం త్వరం చదవండి ఇది భవిష్యత్కి సంబంధించింది కదా ఈ వాక్యమే ప్రటన గంధం చేత కొత్త దాని తెలుగు అనగా ఎనిమిదో వచనం పద్దెనిమిదో వచనం అన్నా పద్నాలుగు పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం పేరక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయేను కూలిపోయను అని చెప్పాను చూడండి రెండు సార్లు ఇది అంటే ఆరు దేశాల ఆరు రాజులు కూలిపోయినారు ఒకడు ఇంకా ఉన్నాడంటే ఆ ఒక్కడు ఎవరంటే బబులోనని చేయబడుతుంది మనకి ప్రకృతి సహజంగా ఉన్న కూలిపోయింది ఇప్పుడు ఆత్మీయ స్థితిలో ఉన్న బబులను కూలిపోవడానికి సిద్ధంగా ఇక్కడ ఈజ్ అంటే ఇంగ్లీష్ లో ఏముందంటే ఈజ్ ఫాలేన్ అని తెలుగులో కూడా కూలి అను కూను ఏంటంటే కూలిపోయను అంటే గతంలో జరిగింది అది కూలేను అంటే ఇప్పుడు నీ కళ్ళ ముందు జరుగుతుంది అన్నట్టు ప్రస్తుత ప్రజెంటెన్స్ అంటాం ఇంగ్లీష్లో వర్తమాన కాలానికి సంబంధించింది అన్నట్టు అంటే ఈ టైంకి సంబంధించింది కూలేను కూలెను అయితే ఇప్పుడు మీరు థర్డ్ టైం చూస్తారు ఇప్పుడు చూడండి ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం వాక్యాన్ని క్లోజ్ చేస్తా ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము రెండు సాల్ విన్నాం మనం ఇప్పుడు మూడోసారి వినండి రెండో వచనం ప్రటాన గంధము పద్దెనిమిదో అధ్యయము రెండో వచనం అతడు గొప్ప పొరముతో ఆర్భాటించి ఇట్లా మహాబులోను కూలిపోయిను కూలిపోయిను అది దయ్యములకు నివాస ప్రతి అపవిత్రాత్మకు ఉనికి అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును కాబట్టి ఇక్కడ మూడు గుంపులు మనకు కనిపిస్తున్నాయి చివరికి ప్రటనలో ఎన్ని పద్దెనిమిది అధ్యాలు చూస్తున్నాం చివరికి అది ఈజ్ ఫాలైన్ అని లో ఇంగ్లీష్లో కూలిపోయేను కూలిపోయేను కూలేను కూలేను కూలేను కూలేను కూలిపోయేను అది ఫోర్ త్రీ టైమ్స్ మనం చూస్తున్నాం అన్నట్టు వాక్యాన్ని కాబట్టి చివరికి అది ఎయిట్ ఏ పద్దెనిమిదవ అధ్యాయము రెండు చూస్తున్నాము అది చివరికి కూలిపోయింది అన్నట్టు ఈజ్ ఫాలెన్ ఈజ్ ఫాలెన్ ఎందుకు అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు అది విగ్రహణం పెట్టుకుంది పాత నిబంధన కాలంలో చివరికి వచ్చేటప్పటికీ అది దయ్యములకు నివాస స్థలం అయిపోయింది చర్చి సిస్టంలో దయ్యముల బోధ భూతంలో బోధ అని గళితుల రాష్ట్ర పత్రికలో పౌలన్నాడు మీరు దయ్యంలో బోధని వెంబడిస్తున్నారు భూతంలో బోధన వెంబడిస్తున్నారు క్రొత్త ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికీ మీరు బిలాము బోధన వెంబడిస్తున్నారు మీరు నికలైతలు బోధన వెంబడిస్తున్నారు మీరు యసభ్యులు బోధన వెంబడిస్తున్నారు అన్నాడు కాబట్టి ఎట్లా తరింది అది ఐదు రకాల దయాలొచ్చి కూర్చున్నాయి అంటే ఐదు రకాల ప్రధాన దయ్యాలొచ్చి కూర్చున్నాయి చర్చ సిస్టమ్లో ప్రపంచం అంతట అండ్ ద హోల్డ్ ఆఫ్ ఎవ్రీ అయితే తెలుగులతో అది దయ్యం లాన్ ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి అంటే ఆ యొక్క అపవిత్ర లోపలికి విచారము హోమోసెక్షువాలిటీ వచ్చేసినాయి అన్నట్టు చర్చలకి అపవిత్ర ఆత్మలు ఇవన్నీ సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటాం వచ్చేసినాయి పాస్టర్లు కూడా ఓపెన్ గా తయారైపోయినారు హోమోసెక్షువల్స్ అందరినీ ఒప్పుకుంటారు లెస్బియన్స్ ని అందరినీ చర్చస్ ఒప్పుకుంటున్నట్టు అన్ని అపవిత్ర ఆత్మలు వచ్చి చర్చలు కూర్చునే ఈరోజు దాన్ని ఎవరు ఎదుర్కోగలరు ఎవరు యుద్ధం చేయగలరు వీటి మీద లోపల ఉన్నోళ్ళు దాని చేతిలో చిక్కబడితే ఎట్లా యుద్ధం చేస్తారు అందుకే నువ్వు నేను వాటి మీద యుద్ధం చేస్తున్నా దయ్యములు అంటే సర్పములు అపవిత్ర ఆత్మలు దాని తర్వాత ప్రతి పక్షి ప్రతి అపవిత్రమైన పక్షి ఇండాం కొంగలు సంకుబుడి కొంగలు అవి చాలా అపవిత్రమైన పక్షులు అవి ఎవరికైనా జ్ఞాపకం కొంగ గురించి నేను ఒకరోజు దీర్ఘంగా చూపించిన రికార్డింగ్స్లో ఇవి ఉల్టా తలకాయ ఉల్టా తిప్పి ఉంటాయి ఎప్పుడని అంటే ఎప్పుడు వెనకకి చూస్తూ దాని తర్వాత అవి గూళ్ళు కట్టుకోవు వేరే పక్షుల గూళ్ళు పోయి దొంగలించి అందులో పెట్టుకుంటే వాటి జీవితాలు అంత డేంజరస్ క్రీచర్స్ అన్నట్టు అవి అంటే ఇతరుల ఆస్తులను దోచుకుంటూ ఏడినట్టు ఇతర పక్షుల కష్టాల జీతాన్ని దోచుకుంటూ ఏడినట్టు ఇట్లా తయారైందంటే ఎన్ని టైమ్స్లో సిస్టం కాబట్టి అవి కూలిపోక తప్పదు శాశ్వతంగా సరే ప్రభు నీకు వీటితో ఎవడు యుద్ధం చేయగలడు ఇది ఆత్మీయమైన పోరాటం నీ ప్రార్థన జీవితంలో ఎంతగా గంభీరంగా నువ్వు ఏకలు వేసి ప్రార్థించగలవు సింహంలాగా గర్జించగలవా అప్పుడే నువ్వు వాటి మీద విజయం పొందగలవు లేకపోతే నీకు ఎంట్రెన్సే దొరక చర్చలగలవు వాకింగ్ చెప్పడానికి అటువంటి కృపని ప్రభు మీకు అనుగ్రించాలని నేను ప్రార్థిస్తున్నాను పరశుద్రవకు తండ్రి వదనాలు నైనా ఇస్రాయలో గొప్ప దేవ మీకు స్తోత్రాలు తండ్రి ప్రభు యుగ సమాప్తి చివరి అంచెకి మేము హ్యాంగింగ్ ప్ర ఏ క్షణం లేదు ముగిస్తుందో తెలియదు ఎందుకంటే మూడు మీరు మాకు చేపించినారు అది కూలిపోతుంది శాశ్వతంగా మొదట అది విగ్రహాలతో చివరికి బహు అపవిత్రమైన జీవితంలో జీవిస్తుంది దయ్యంలో బోధలు పాటిస్తుంది భూతంలో బోధలు పాటిస్తుంది నికలైతుల బోధలు బిలాముల బోధలు యజముల బోధని పాటిస్తుందని ప్రధాన గంధం వరకు మేము చూసినాం పౌలు ఎంతగానో భేదన పడి వాటి గురించి ఎంత ప్రయాసపడినా అవి అందరి నుంచి బయట రాలేకపోయినాయి ఈరోజు సంపూర్ణంగా అపవిత్రంగా తయారైపోయినాయి అపవిత్ర ఆత్మలు చిక్కూర్చినాయి లోపల చచ్చలు రకరకాల బోధలు మనుషుల కల్పితాలు ఆచారబద్ధమైన జీవితాలు విగ్రహారాధన వ్యభిచారము ప్రభ వీటి నుంచి దాన్ని ఎవరు రక్షించగలరు మీరు తప్ప ఎవరు దాన్ని తిరిగి రక్షించలేరు కానీ మేము తిరిగి దాని కొరకు మరణించారు కాబట్టి వాళ్ళే మరణించే వారు మరణ రక్తాన్ని కార్చాల్సి ఈ సత్యాన్ని గ్రహించిన మేము నోరుముసుకొని మౌనంగా ఉండం మినీతి సమాజంలో ప్రకటిస్తాం అటువంటి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ఏసు క్రీస్తు పర్షుధనా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ మన పురువైన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండను దాకా ఆమెన్ అందరికీ థర్డ్ ప్రైస్ లో అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బ్రదర్ సిస్టర్స్ ప్రైజ్ లోడందరికీ ప్రైజ్ లో